ీనా జ్యేష్టరాజిన్ బ్రహ్మణస్పత ఆనుశ్రున్ వన్మో తెస్సీలసాదరీమణాధిపతాశివసరంభా శంకరాచార్య పర్యంతం వందే గురు పరంపరా దహర ఉత్తర ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనించండి దహర ఆకాశ అల్పమైన ఆకాశము తస్మిన్ యదంత దాన్ని పరము అంటాడు పర విశేషణం దానియందు లోపల ఏదు కాబట్టి దహర ఆకాశం ఏమైంది మరో విశేషణం అవుతూ పక్కనే వచ్చి దానికి విశేషణం అవుతుంది ఏదో ఒకటి ఉంది అది దానికి విశేషణం దహరాకాశం విశేషడు అంటే దాని ఉంది అని అర్థం సో ఇప్పుడు రెండు తేల్చాలి మనం దహర ఆకాశము ఏది జీవుడ భూతాకాశమా జీవుడా పరమాత్మయా మరి దాని లోపల ఏదో అదేమిటి ఇది తేల్చాలి దీనికి సూత్రం ఏంటంటే దహర ఉత్తరేభ్యహర ఆకాశం అనేది పరబ్రహ్మయే భూతాకాశము కాదు జీవుడు కాదు మరి ఇంకా దాని లోపల ఏదో ఉంది దాని అది పరబ్రహ్మేనండి అది ఫైనల్గా సంక్లోషన్ ఆ విధంగా వస్తుంది ఈ రకమైన నిర్ధారణ చేయటానికి హేతు ఏమిటి అంటే ఉత్తరేభ్యహర ఆకాశ తస్మిన్యంతస్తదన్వేష్టవ్యద్విజిజ్ఞాసి తదన్వష్టవ్యం తద్విజిజ్ఞాసిత్యం అని చెప్పాక ఆ తరువాత ఇంకా ఎవేవో వాక్యాలు వచ్చాయి వాటిని బట్టి ఈ దహరము దాని ఎందులో ఉందన్నది అదే అదే దాని ఎందుందనుకోండి ఒక దృష్టితో దాని ఎందు ఉన్నది అని చెప్తారు ఫైనల్గా అదే అవుతుంది ఈశ్వరుడు ఉన్నాడు ఈశ్వరుణ్ణి చేరుకున్న తర్వాత ఈ హృదయం ఒకటి సెపరేట్గా ఏమైనా ఉంటుందా అది కూడా ఈశ్వరుడే అయిపోతుంది అలాగనమాట కానీ టు బిగిన్ విత్ హృదయం ఉన్నందు ఈశ్వరుడున్నాడు సో అలాగే ఇక్కడ కూడా సెటిల్ అవుతుంది ఆ శక్తి చేయటానికి హేతు ఏమిటి అంటే ఉత్తరేభ్య తర్వాత వచ్చిన వాక్యములు పంచమి ఉత్తరేభ్య అంటే తర్వాత వచ్చిన వాక్యముల కారణంగా వాక్యములను బట్టి ఈ ఉత్త పంచమీకి బట్టి అట్టి అర్థం ఉంటుంది వలన కంటే పట్టి అని ఆ పట్టి అనే అర్థం పట్టి అంటే నిమిత్తార్థం అది కారణంగా దాన్ని బట్టి ఇలా వచ్చింది అన్నట్టు సో ఆ వాక్యాలను వాటిని పరిశీలించినట్లయితే ఆ విధంగా సెటిల్ అవుతుంది ఉత్తర పూర్వపక్షం ఏమిటంటే అది అయితే భూతాకాశమేనా అవ్వాలి లేకపోతే జీవుడైనా అవ్వాలి ఉత్తరపక్షము అది పరబ్రహ్మయే అత ఉత్తరం రూమ పరమేశ్వర ఏవ అత్ర దహరాకాశో భవితుమర్హతి న భూతాకాశో జీవో కొంతమంది అంటారు ఈశ్వరుడికి పరబ్రహ్మకి తేడా ఏమిటండి చూడండి తేడా ఉందంటే ఉంది లేదంటే లేదు మీరు సగుణము నిర్గుణము తేడా మెయింటైన్ చేదలుచుకుంటే సగుణుడు ఈశ్వరుడు అవుతాడు నిర్గుణ నిర్గుణత తత్వము పరమాత్మ పరబ్రహ్మ ఇన్నెక్కడున్నాయండి సగుణం అంటే కూడా అది కూడా నిర్గుణమే అసలైన తత్వం ఇది కాదు అది కాదు ఈ విశేషణాలు ఉండవు ఆపేక్షికములైన విశేషణాలు అని మీరు అనుకుంటే అది కరెక్టే వివక్షని బట్టి ఉంటుంది శంకరులైతే ఆయన నిరంకుశంగా వాడతారు పద ఇప్పుడు ఉదాహరణకి ఇక్కడ పరమేశ్వర అన్నారు పరమేశ్వర అంటే పరబ్రహ్మ అర్థం నిర్గుణ పరబ్రహ్మ అనే సెన్స్లోనే వాడేస్తారు లేకపోతే మరో సందర్భంలో సెన్స్ సగుణ బ్రహ్మ కానీ గమనించాల్సింది ఏమిటంటే సగుణ బ్రహ్మ అయితే మీరు ఉపాసించాలి నిర్గుణ బ్రహ్మ అయితే విలీనం కావాలి తెలుసుకోవాలి తెలుసుకోవడం అంటే విలీనం ఒకటే అది అది తేడా ఉపాస్యం ఆరు జ్ఞాతవ్యం ఆ విధంగా తేడా తెలుసుకుంటూ ఈ సందర్భంలో ఈ వాక్యాలలో దరాకాశం అన్నది భూతాకాశము కాదు జీవుడు కూడా కాదు పరమేశ్వరుడు మాత్రమే కస్మాత్ ఉత్తరేభ్య వాక్యశేషగతేభ్యో హెతుభ్యంతా అయినట్టుంది అక్కడి నుంచి అందం కస్మాత్ ఉత్తరేభ్య వాక్యశేషతేభ్యో హేతుభ్య హేతు అంటే పంచమీ విభక్తిని బట్టి హేతుభ్య అంటున్నారు ఆయన ఉత్తర అంటే తరువాతివి అనర్థం జాగ్రత్త అర్థం చేసుకోవాలి మీరు ఉత్తరం అంటే నార్త్ సౌత్ అలా అలా ఉండకూడదు కదా సందర్భాన్ని బట్టి పోవాలి సో తరువాతివి తరువాత వెంటే వాటికి వాక్యశేష అని పేరు అంటే ఒక వాక్యము వాక్యము అంటే ఒక టాపిక్ ఆ టాపిక్ని కంప్లీట్ చేసే చిన్న చిన్న సెంటెన్సెస్ ఏవైతే ఉంటాయో వాటన్నిటికీ వాక్యశేషలు అని పేరు వాటితోటి కలిసి మీకు ఒక ఉపాసన పూర్తి అయింది అక్కడ దహర ఉపాసన పూర్తయింది మీరు వెంటనే ఇది మొదటి మంత్రం ఇది ఇలాంటి మంత్రాలు ఆరు మంత్రాలు ఉన్నాయి ఇంకో ఐదు మంత్రాలు ఉన్నాయి వాటిని మీరు చూడండి చూస్తే దాంట్లో ఉండేటువంటి వివరణలని బట్టి ఓహో ఇది పరమేశ్వరుడేనండి అని మీతో స్పష్టమవుతుంది దాన్ని ఇప్పుడు వివరిస్తారు తథాహీ తథాహి అంటే మా చిన్నప్పుడు తెలుగులో అదియుక్తమే గదా అని తెలుగు చెప్పేవాళ్ళం ఒకసారి అనండి తథాహి అదియుక్తమే గదా అంటే ఆ వాక్యం ఏదైతే మీరు సంగ్రహ వాక్యం చెప్పారో దట్ ఈజ్ వెరీ మచ్ అప్రాప్రియేట్ ఎందుకంటే అన్వేష్టవ్యతర ఆకాశస్ తేద్బ్రూయూక్రమ్యా విద్యం యద్విజ్ఞాసి ఆక్షేపూర్వకం ప్రతి సమాధాన వచనం భవతి మొదటి మంత్రం అలా చెప్పారు తదన్వేష్టవం తద్ విజిజ్ఞాసిత్యం ఆత పక్కన తర్వాత ఏమనొచ్చిందంటే తంచేద్ ఆ విధంగా మీరు అన్వేషించాలి హృదయం లోపల ఆకాశం లోపల ఉన్నదాని మీరు అన్వేషించాలి అని ఆచార్యుడు చెప్పగానే కొంతమంది ఉంటారు అక్కడ వాళ్ళు ఇలా అంటారు ఒకవేళ ఇలా అనొచ్చు ఏమని ఇక్కడే ఉందా అన్వేషించటానికి ద్వైతులు మరి అలాగే ఉంటారు ఇక్కడే ఉందని పుస్తకం ఏం చదువుతావాయా వచ్చి భయం చేయంటాడు భజన చేయడం అంటే వాడు తాళాలు పెట్టుకుని కూర్చొని ఉంటాడు వీడియోగా పుస్తకం చదువుకుంటుంటే పుస్తకం ఏం చదువుతావో వచ్చి నామ సంకీర్తనం చేయంటాడు ఎందుకు నామ సంకీర్తనం చేయడం ఎందుకు పుస్తకం చదువుకోవచ్చు కదా అంటే అసలు నామ సంకీర్తనం యొక్క తత్వం మీకు ఇక్కడ తెలుస్తుంది తప్ప అక్కడ మీకు తప్పెట్లలోనూ తాళాలలోనూ ఏం తెలుస్తుంది ఒకడేమో తప్పెట్లు తాళాలు అక్కడ యాభై మందికి వెళ్తుందో ఎలా ఇలా ఊపుతూ ఉన్నాం దీంట్లో దాంట్లో మీకు సెటిల్ అయ్యేది ఏమీ ఉండదు ముందు ఇక్కడ సెటిల్ చేసుకోవాలి సో అలాంటి దృష్టి కలవాళ్ళు ఎప్పుడూ ఉంటారు లోకంలో వాళ్ళు ఇలా అంటారు పంచేత్ బ్రూయు వాళ్ళు ఏమంటున్నారో తెలుసునండి ఆక్షేపూర్వకంగా మాట్లాడతారు వెక్కిరిస్తారు ఏమైనా వెక్కిరిస్తారంటే ఇక్కడే ఉంటుందయా కిదంతత్ర విద్యతే ఎదన్వేష్టవం యద్వామ విజిజ్ఞాసితవ్యం అబ్బా అది పైగా తెలుసుకోవాలి అలాంటిది ఇక్కడే ఉంటుంది అని ఎవళ్ళైనా అంటారు సుమా వాళ్ళు ఉంటారు అలా వెక్కిరిస్తారు ఆక్షేపం అంటే వాళ్ళ అభిప్రాయం ఆక్షేపము అంటే నిగేషన్ నిషేధం వాళ్ళ అభిప్రాయం ఏమిటంటే ఇక్కడే ఉంటుందండి వెతకాల్సింది అన్నాడంటే ఇక్కడ వెతకాల్సింది ఏది లేదు అని అర్థం దాన్ని దాన్ని ఆక్షేపము ఆ రకంగా ఎవరైనా ఆక్షేపూర్వకంగా అంటే ప్రతి సమాధాన వచనం భవతి దానికి మనం ఈ విధంగా సమాధానం చెప్పుకోవాలి అని ఇదంతా వస్తోంది ఆ విద్యలో మొదటి మంత్రం తర్వాత ఇవన్నీ వస్తున్నాయి ఏమన్నా సమాధానం చెప్పాలి స బ్రూయాత్వాన్వా అయమాకాశావా అంతర్హదయ ఆకాశ ఉభే అస్మిన్ దా పృథివీ అంతరే సమాహి అని ఇంకా ఉంది మంత్రాలు ఇంకా ఉన్నాయి ఇది రెండో మంత్రం ఇది మూడో మంత్రం ఇది మంత్రం మనం విచారంలో చే విషయ వాక్యమే రెండో మంత్రం అయింది మూడో మంత్రంలో ఉన్నాం అప్పుడు సహా బ్రూయా ఆ ఆ ఆచార్యుడు చెప్పాలి మొట్టమొదటి ఈ వాక్యాన్ని చెప్పినవాడు ఆచార్యుడు హృదయం లోపల అన్వేషించాలండి అని ఆచార్యుడే ఇటువంటి వెక్కిరింపు మాటలు వచ్చినప్పుడు ఆచార్యుడు చెప్పాలి ఇప్పుడు ఓ మహాత్ముడు అన్నాడు మనస్సు బాగులేదండి అన్నాడు మనస్సు బాగులేదండి అని ఎవరో అంటారో ఆ మహాత్ముడు చెప్పాడు చూడమ్మా ఆమె ఒక ఆమె అలా అడిగింది చూడమ్మా నువ్వు ఎంకొస్తా ఉంటే మనస్సు బాగులేదంటూ ఊరికే అలా కంప్లైంట్లు వస్తావు వీళ్ళతోటి వాళ్ళతోటి కంప్లైంట్లు వస్తూ తిరక్కు ఓ గదిలో కూర్చోవు ఏకాంతంగా గాలి పీడ్చు గాలి విడిచిపెట్టేప్పుడు ఓన్తోటి విడిచిపెట్టా ఓ అలా చేస్తూ నీ మనస్సు కుదుటబడుతుందని ఆయన సమాధానం చెప్పారు ఆ ఛాయత్తో ఏదో ఇచ్చుంటే తీర్థమో ప్రసాదం నేను మంత్రించాని విభూతి అని ఇచ్చుంటే ఆవిడ సంతోషపడేది ఆ చుట్టుపక్కల వాళ్ళు కూడా సంతోషపడేవాడు ఇలా చెప్పారు ఆయన చెప్పినప్పుడు చుట్టుముకు నలుగులో ఇదిలో ఉన్నారు వాళ్ళలో ఒకడు వ్యక్కిరించారు ఏమిటండి ఇలా గాలి పీల్చి దీర్ఘంగా ఓమంటో అలాగా ఈది కుక్కలు ఉంటారు చూడండి తెల్లవరుసనా అవి ఎలాగుంటాయి అవి ఏమంటాయి అలాగే అంటాయ అలా అనవా తెల్లవారు సమ ఎప్పుడైనా వినండి అవి అంటూ ఉంటాయి అలాగా ఏమిటిది అని వ్యక్తించాడు నేను అక్కడ ఉన్నాను నేనేమన్నానంటే అవ్వండి మీరు కుక్కలతో పోల్చారు తప్పేం లేదు ఎందుకంటే శ్రీకృష్ణుడు కుక్కని దృష్టాంతంగా చెప్పాడండి పరబ్రహ్మకి పైగా చాంద్రో గోపనిషత్తులో శునక సామాన్ ఆ కుక్కలు మురిగే మురుగుళ్ళని కోలిన సామ ఒకటి ఉన్నది ప్రథమాధ్యాయంలో వచ్చింది సునక సామ నేను చెప్పలేదు అది ఎందుకు చెప్పలేదంటే అది బ్రహ్మసూత్రానికి దానికి సంబంధం లేదు అక్కడ ఆప్యాం ప్రథమాధ్యాయాన్ని మీరు చదివి తీసు ప్రథమాధ్యాయం పుస్తకం మన పుస్తకం ఉండండి మీ దగ్గర మన పుస్తకం లేకపోతే అసలు క్లాసుకి రావడం గేట్ దగ్గర కాఫరా కాసి పర్మిషన్ వాలేజ్ చేయాలి తెలివి గురికే ఉన్నారు సో దాంట్లో శునక సామాను ఒకటి ఉన్నది శునకాలన్నీ ఒకదాని ఒకటి తిరుగుతో గీతాన్ని పడతాయి శునక సామా ఒకటి ఉన్నది కాబట్టి మీరు మంచిగానే చెప్పారు మీ పోలికలో తప్పేం లేదు పైగా శౌనక మహర్షి సునక మహర్షి యొక్క కొడుకు శౌనక మహర్షి ఇప్పుడు ఈ పురాణాలన్నీ మహాభారతం నుంచి అన్నీ సౌనక మహర్షి నుంచే వచ్చాయి కాబట్టి ఈ ఓంకారము సునకాన్ని పోలిన తప్పేం లేదని నేను చెప్పాను అని చెప్పి ఆ అమ్మతో ఏ అమ్మ మీరు ఆయన చెప్పినట్టు చేయండి ఈ వెక్కిరింపులకి మీరు పట్టించుకోద్దు డూ దాట్ అందుకే ఆశ్చర్యం ఏంటంటే ఆయన సరిగ్గా మూడు రోజులు చేసింది ఈ పని నాలుగో రోజు వచ్చి చెప్పింది మళ్ళీ నేను ఉన్నాను అక్కడ నేను వారం రోజులు ఉన్నప్పుడు హృషికేష్లో నాలుగో రోజున వచ్చింది స్వామీజీ మీరు చెప్పిన సలహా నాకు మనస్సు చాలా కుదురుగా ఉందండి అని చెప్పింది కాబట్టి వెక్కిరించి వాళ్ళు ఎవరిలో ఉంటారు ఇక్కడే ఉందండి వెతకడానికి మరి ఎక్కడ ఉంది వెత కాశీలో ఉంది రామేశ్వరంలో ఉంది కానీ ఇక్కడే ఉంది వెతుకుతారు ఇక్కడే వెతికిదేముందండి కాశీ వెళ్తే వెతుక్కోవచ్చు ఇప్పుడు కాశీ వెళ్ళే వాళ్ళందరూ చెతగాని వాళ్ళ ఇక్కడే వెతికేసేస్తే ఉదిగిపోయేదానికి ఇంకా మళ్ళీ రైలు అని ఎవడైనా అంటారేమో అంటే సహా బ్రూయాత్ అప్పుడు ఆచార్యుడు చెప్పాలి ఆచార్యుడు ఊరుకోకూడదు ఎందుకుంటే ఊరుకుంటే మిస్లీడ్ అవుతాడు జనం అని చేత ఆయన ఓ మాట చెప్పేసే చెప్పబట్టాలి చెప్పేసి వేయాలి ఏమని చెప్పాలి ఏమో అలా మాట్లాడతావు వెక్కిరిస్తావు యావాన్వా అయం ఆకాశ నేషోంతర హృదయ ఆకాశ చూడు చుట్టూ ఎంత ఆకాశం ఉందో ఇది ఎంత ఆకాశమో ఈ లోపల ఉన్న ఆకాశం కూడా అంతటిది యావాంతవాన్ ఎందుకో తెలుసునా ద్యావా పృథివి ద్యావా అంటే భూలోకం పృథివీ అంటే భూలోకం ఈ రెండింటినీ బట్టి అంతరిక్షం కూడా కలుపుకోండి ముల్లోకాలు ఈ ముల్లోకాలు ఎక్కడున్నాయి బాహ్యాకాశము నుండి ఉన్నాయి కదా బాహ్యాకాశంలో ఉండడమే కాదు ఇక్కడ ఉన్నాయి అంతరేవ సమాహితే సమాహితే అంటే సమ్యక్ ఆహితే చక్కగా విశాలంగా కూర్చో కూర్చొని ఉన్నాయి ఇప్పుడు బస్సు ఎక్కినప్పుడు మీరు ఇరుగ్గా కూర్చుంటారు చోట్లేక అదే సోఫాలో అయితే ఎలా కూర్చుంటారో చక్కగా కూర్చుంటారు ఆ ఈ ముల్లోకాలు ఈ ఆకాశమునందు చక్కగా విశాలంగా నిహితములై ఉన్నాయి ఇరుక్కు ఏమీ లేకుండా అంత పెద్ద ఆకాశం ఇది ఇంతేకాదు ఇది కూడా అంతటిదే దీని ఎందే భూలోకము పృథివీలోకము అంతరిక్షము స్వర్గలోకము ఇక్కడే ఉన్నాయి మీరు ఇక్కడే ఉన్నాయి అని చెప్పాలి అని ఉంది ఏమండి దీనిని బట్టి మేమేం నిర్ధారణ చేస్తున్నామంటే ఈ దహర ఆకాశము భూతాకాశము కాదు జీవులు కాదు పరమాత్మయే మీరు వెంటనే పట్టేసుకోవచ్చు భూతాకాశం ఎందుకు కాదు భూతాకాశంతో పోలిక పెట్టారు దీన్ని దీనికి దహరాకాశము భూతాకాశం ఎంతటిదో అంతటిది అని పోలిక పెట్టారు దాన్ని బట్టి ఇంకా పోలిక పెట్టిన తర్వాత అదే ఇదని చెప్పడం ముందు తాత్పర్యం ఉండదు పోలిక పెట్టారు అంటే అదే ఇదని చెప్పడం ముందు తాత్పర్యం కాదు ఇప్పుడు ముఖము చంద్రుడు వంటిది అన్నప్పుడు ముఖానికి చంద్రుడికి ఏదో ఒక లక్షణ ఒక సంబంధాన్ని ఏర్పాటు చేయడం ముందు తాత్పర్యం కాదు లేదా చంద్రుడు గురించి ఏదో చెప్తున్నాడు వీడు అనుకోకూడదు మీరు ముఖం చంద్రుడు వంటిదంటే ఓహో ఈ చంద్రుడి గురించి ఏదో చెప్తున్నాడు కాబో వీడి వీడు అలా ఆ ప్రియురాలి ముఖం గురించి చెప్తున్నాడు ఆయన అలాగే ఇక్కడ ఈ ఆకాశము ఆ బాహ్యాకాశం ఎంతటిదో ఈ ఆకాశం ఇంతటిదేంటే ఏదో బాహ్యాకాశం గురించి చెప్తున్నారు ఉపన్యాసం చెప్తున్నారు అనుకోవద్దు మీరు ఈ ఆకాశం గురించే చెప్తున్నాడు దాంతో పోల్చారంటే ఆ పోలికలో ఉన్న అభిప్రాయం ఏమిటో తెలుసునండి ఇది చిన్నది అనే పదం వాడారు కదా దహర ఆకాశ చిన్నది కదా అని ఆ దాంట్లో పెద్ద విషయం ఏం లేదని భ్రమపడవద్దు పొట్టివాడైనా గట్టివాడు అని ఒకసారి ఉన్నాయి పొట్టివాడు కదా అని మీరు తక్కువ అంచనా వేస్తారేమో గట్టివాడు సుమా అలాగే దహరా ఆకాశం కదా దహరాకాశమేది మరి ఇంత ఇంత ఉంటుంది గుండె దాని లోపల ఉండే ఆకాశం ఎంత ఉంటుంది ఇంత ఉంటుంది దహర ఆకాశం తక్కువ అంచనాలు వేసుకోకండి ఈ మహాకాశం ఎంత గొప్పదో ఇది ఎంత గొప్పది అని మాట చెప్పారు ఇంకా దాని మీద విచారం తత్ర కుండరీక దహరత్వేన ప్రాప్త దహరత్వస్య ఆకాశస్య ప్రసిద్ధాకాశౌపేనా దహరత్వం నివర్తయన్ భూపాశత్వం దహరస్ ఆకాశ నివర్తయ్య భాష్యకారుల శైలి చాలా మధురంగా ఉంటుంది మీరు సంస్కృత విద్యార్థులు గమనించవచ్చు ఇక్కడ ఏమంటున్నారంటే తర్ ఆ వాక్యంలో ఈ లోపల ఆకాశము దహరము అన్నారు దహరా ఆకాశం ఆ దహనం ఎందుకైంది ఎందుకంటే స్వతహాగా దహనం కాదది అది ఆ పుండరీకము దహరం పుండరీకము అంటే ఈ మొగ్గ ఈ గుండెకాయ అది దహనం అది దహనం చేత దాని దహరత్వాన్ని ఆకాశానికి అంటగట్టారు అధ్యాస సో ఆ కారణంగా అది చెప్పబడింది ఎందుకంటే ఈ లోపల ఇంత ఆకాశం ఉందంటే వీడికి అసలే మతిపోతుంది వాడికి అది అర్థమే కాదు గుండెకాయ ఎరుగుదర అంటే ఎరుగుదరండి ఇది కదా గుండె దాని లోపల చిన్న ఆకాశం ఉంది కదా ఉంది అలాగే మొదలుపెట్టాలి ఆ చిన్న ఆకాశము నువ్వు చిన్నది చిన్న ఆకాశమేనా అవును చిన్న ఆకాశమే కదా అది నువ్వు అనుకున్నంత చిన్నది కాదురా తమ్ముడు అది అంటే అది ఏమండి చిన్నది కాదా కాదు పెద్దదా పెద్దది ఎంత పెద్దది నువ్వు చెప్పు ఆకాశం ఎంత పెద్దదో నీకు నీకు అర్థమైన పెద్దది ఏమిటో చెప్పు యావాన్వా అయమాకాశ అంత పెద్దది అని దాన్ని మరింత బలం చేయటం కోసం ఎస్మిన్ జావా పృథివీ సమాహితే దేని ఎందైతే జులోక భూలోకములు మధ్యలో అంతరిక్షలోకం కలుపుకోండి భూలోకములు కూడా విశాలంగా ఇమిడి ఉన్నాయో అంత పెద్దది కాబట్టి వీడు దహరత్వాన్ని దేన్నైతే పుండరీకము యొక్క దహరత్వాన్ని ఆకాశం మీద అధ్యారోపణం చేసుకునే పొరపాటు వీడు చేస్తాడు కనుక ఆ పొరపాటుని త్రోసిపుచ్చుతో అది పుండరీక దహరత్వమే తప్ప ఆకాశము యొక్క ధరత్వం కాదది అని ఒక మాట చెప్పినారు అక్కడ యూ ఆకాశబ్ద భూతాకాశే రూఢ తి भूताकाश शंका निवर्तिता तोपद्य भूताकाशशंका निवर्ति वाक्य चूगा दाने ईडिया पर्वे ने विवरी वे आकाश नर्दर आकाश आकाशब्दा की प्रधानमंने अर्थ रूढ़ि अर्थ ఎవరినైనా అడగండి మీరు ఆకాశం అంటే ఏమిటండి ఏమిటేమిటండి మన చుట్టూ ఉన్న ఆకాశమే పంచభూతాల్లో ఒకటి అని చెప్తారు ఎవరినైనా అంటే వేదాంత విద్యార్థుని అడిగితే సో పంచభూతాల్లో ఒకటి కాబట్టి దాన్ని భూతాకాశము అంటారు భూతాకాశమేగా అని చెప్తారు కాబట్టి ఆకాశ అదే అర్థం దాంతో సందేహం లేదు కానీ ఇక్కడ ఏం చేస్తున్నారంటే ఈ దహరాకాశాన్ని భూ పోలుస్తున్నారు ఇప్పుడు దహ దహరాకాశమే భూతాకాశము భూతాకాశము మహాకాశం ఉన్నా ఒకటే దహరాకాశమే భూతాకాశము అని మీరంటే దానికే దానితో పోలిక పొసగదు కావ్యాల్లో పొసుగుతుంది మంత్రాల్లో పొసగదు అంటే ఈ వేద మంత్రాల్లో దగ్గరికి వచ్చేప్పటికీ ముఖ్యార్థమైనా స్వీకరించాలి లక్షణార్థమైనా స్వీకరించాలి వ్యంగ్యార్థం స్వీకరించకూడదు వేద వీళ్ళు పూర్వమీమాంసకులు ఈ క్రమం చెప్పాను ఒకసారి మీకు పూర్వమీమాంసకులు ముఖ్యార్థమే తీసుకుంటారు లక్షణార్థం తీసుకో లక్షణార్థాన్ని తిరస్కరిస్తారు వేదాంతులు ముఖ్యార్థము లక్షణ రెండు తీసుకుంటారు కవులు కవితలు వల్లేవారు ఉంటారు వేరే వాళ్ళు ముఖ్యార్థం మీద వాళ్ళకి పెద్ద శ్రద్ధ ఉండదు లక్షణార్థం వాళ్ళకి పెద్ద పట్టింపు వాళ్ళ వాళ్ళ ప్రాణమంతా వ్యంగ్యంలో ఉంటుంది వ్యంగ్యార్థం సజెస్టివ్ మీనింగ్లో ఉంటుంది వాళ్ళ ప్రాణమంతా దాంట్లో ఉంటుంది సో అస్తమేతి గభస్థిమాన్ అంటాడు అంటే సూర్యుడు అస్తమిస్తున్నాడు మీమాంసకుడైతే సంధ్యావందన టైం అనుకుంటాడు వాడు మీమాంసకుడు కర్మ కదా సంధ్యా సూర్యుడు అస్తమిస్తున్నాడంటే వాడికి ఇంకేది తోచదు కర్మ కర్మ చేసుకునే సో వేదాంతైతే సూర్యుడికి అస్తమయం ఉంటుందా అని ఏదో వీడి లక్షణార్థాన్ని వాడు ఆలోచిస్తాడు కవి అయితే ప్రియురాలు దగ్గరికి వెళ్ళే సమయం ఆసన్నమైనది అర్థం వాడు చేస్తాడు కానీ కవి కవి ఎలా ఉంటుంది అది వాడికి అస్తమేతి గభస్తిమాన్ గభస్థిమాన్ అస్తం సూర్యుడు అస్తం వైపు వెళ్తున్నాడు కాబట్టి వీడేం చేయాలి ఇప్పుడు ప్రియురాలు ఉన్న వైపుకి వెళ్ళాలి అని అలా ఏదో ధ్వని తీస్తాడు కాబట్టి ఇలాగ రకరకాలుగా ఉంటాయి కానీ ఇక్కడికి వచ్చేప్పటికీ ఇటువంటి వ్యంగ్యార్థాలు పనికిరావు కొంచెం మంచిది కాబట్టి ఆకాశ శబ్దానికి ముఖ్యార్థం భూతాకాశమే కాబట్టి దహరాకాశం కూడా భూతాకాశమే అని తీసుకోవడానికి వీర్లేదు ఎందుకంటే అలా తీసుకుంటే భూతాకాశానికి భూతాకాశంతో పోలిక పెట్టినట్టు అవుతుంది కవులైతే దానికి అంగీకారమే వాళ్ళకే ఎందుకంటే వాళ్ళ అనన్వయాలంకారము అని వాళ్ళు దానికి ముద్దు పేరు కూడా పెట్టుకున్నారు కానీ ఇక్కడలా కుదరదు కాబట్టి ఇది కవిత్వం కాదు కనుక ఏది అలంకారాలు రసము కాదు కనుక భూతాకాశమునకు భూతాకాశముతో పోలిక కుదరదు కాబట్టి లోపల ఉన్నది భూతాకాశము కాదు అది ఆకాశ వాచ్యమై కుండరీకము యొక్క దహరత్వాన్ని దాని ఆరోపించిన సందర్భంలో ఆ లోపల ఉన్నది మరి ఏదో అయినప్పుడు దానికి భూతాకాశంతో పోల్చొచ్చు భూతాకాశంతో పోలి కూడా ఎందుకంటే పుండరీకత హరత్వం దాని ఎందు ఆరోపించబడిందే కానీ యథార్థం కాదు సుమా అని సూచించడం కోసం అందుకోసం భూతాకాశంతో పోల్చడం లేకపోతే పని కట్టుకుని భూతాకాశంతో పోలికే అనవసరం కాబట్టి ఆ లోపల ఉన్నది భూతాకాశము కాదు అని ఇది భూతాశ భూతాకాశాశంకా నివర్తి ఆకాశ అనగానే భూతాకాశం అనిపిస్తుంది కానీ ఎప్పుడైతే దాన్ని భూతాకాశంతో పోల్చారో ఓహో ఇదేదోరో మరొకట్రా అని సెటిల్ అయిపోతుంది నను ఏక్యా ఆకాశస్ బాహ్యాభ్యరంతత్వకల్పితే భేదేన ఉపమానోపమేయ భావ సంభవతి ఇత్యుక్తం దీని మీద పూర్వపక్ష మాట అన్నాడు భూతాకాశంతో పోల్చారు కాబట్టి ఇది భూతాకాశం కాదు అని సిద్ధాంతం చేశాం పూర్వ పూర్వపక్ష భూతాకాశం అని పక్షం కదా ఇప్పుడు ఆ పక్షాన్ని మనం కాదంటున్నాం కదా కాబట్టి ఆయన ఊరుకోడు దానికి ఏదో అబ్జెక్షన్ పెడతారు భూతాకాశంతో పోల్చారు కాబట్టి భూతాకాశం కాదు అని మీరు అన్నారే అలా అక్కర్లేదండి భూతాకాశంతో పోలికి ఇలా చేయొచ్చు భూతాకాశానికే భూతాకాశమునందే మీరు భేదాన్ని కల్పించండి ఆంతరభూతాకాశము బాహ్య భూతాకాశము ఇప్పుడు రెండు భూతాకాశాలు అయ్యాయి ఆకాశంలో ఇన్ని ముక్కలు లేవయా అంటే కల్పించవయా కల్పించు అలా కల్పించడంలో తప్పేం లేదు ఇప్పుడు మఠాకాశము మహాకాశము అని మీరు అంటున్నారా లేదా ఘటాకాశము మహాకాశము అలాగే ఒకటి కల్పించుకోవడంలో తప్పేం లేదు కాబట్టి ఆంతర ఆకాశము బాహ్య ఆకాశము ఇప్పుడు ఇప్పుడు రెండు ఆకాశాలు వచ్చాయి అక్కడికి ఈ ఆంతర ఆకాశము బాహ్య ఆకాశంతో పోల్చుకోవచ్చు దీంట్లో ఉపమాన ఉపమేయ భావం కుదురుతుంది దానికి అదే ఉపమానం అంటే కుదరదు కానీ మీరు ఒక భేదాన్ని కల్పించగలిగితే ఇది వేరు అది వేరు ఆంతరాకాశం వేరు బాహ్యాకాశం వేరు ఆంతరాకాశాన్ని బాహ్యాకాశంతో పోల్చుకుంటాము ఉపమానోపమేయ భావం కుదురుతుంది కాబట్టి ఉపమానోపమేయ భావం దానికి అదే దాంతో కుదరదు కనుక అది భూతాకాశం కాదు అనే మాట చల్లదు అని పూర్వపక్షం నైవం సంభవతి అది సరికాదు ఎందుకంటే అగతికాహీయం గతిహీకాల్పనిక భేదాశ్రయణం చూడండి భేదాన్ని కల్పించి తద్వారా ఉపమానోపమేయ భావాన్ని నిలబెట్టడం అనేది గతి లేకపోతే ఆశ్రయించాల్సిన పక్షం తప్ప మరో మార్గం ఉన్నప్పుడు అలా ఆ పక్షం అంగీకారం కాదు గతి లేకపోతే ఇంకా అలా ఉందిరా మంత్రం ఇంకేం చేస్తాం అక్కడ సర్దుబాటు చేసుకోవాలి లోపల ఉన్నది ఆకాశమే బయట ఉన్నది ఆకాశమే అనుకోండి ఇప్పుడు మంత్రం లోపల ఉన్న ఆకాశాన్ని బయట ఉన్న ఆకాశంతో పోల్చింది కాబట్టి మంత్రం తప్పు అని అకపోతే తప్పు చిన్న భేదాన్ని కల్పించుకో లోపల ఉన్న ఆకాశాన్ని బయట ఉన్న ఆకాశంతో పోల్చింది అలా సర్దుబాటు చేసుకో అని చెప్పచ్చు ఎప్పుడది గతి లేకపోతే గతి అంటేమిటి ఆ లోపలున్న ఆకాశం ఆకాశం తప్ప మరేమీ కాకపోతే కానీ లోపల ఉన్న ఆకాశం మనం అది ఆకాశం కాదు పరమాత్మ ఆ పరమాత్మ ఎందు అజ్ఞానం చేతను పునరీక సహ పరిచ్ఛేదం మీకు వచ్చిపోతుందేమోనని దాన్ని నివర్తించడం కోసం మహాకాశంతో పోల్చారు కాబట్టి గతి లేనప్పుడు ఆశ్రయించాల్సిన పద్ధతిని గతి ఉంటూ ఉండగా ఆశ్రయించరాదు And you are following all this? Okay. అది కల్పయ్యా ఉపమానోపేయభావం వర్ణయత పరిచ్ఛిన్న అభ్యంతరాకాశ బాహ్యాకాశపరిమాణ ఉపపద్యేత ఇంకొక పెద్ద దోషం లోపల ఉన్నది కూడా భూతాకాశమే అండల్లో పెద్ద దోషం చూడండి లోపల ఉన్నది ఆకాశమే అనుకోండి ఆకాశమే భూతాకాశమే భూతాకాశంలోనే ఆంతర భాష్యాన్ని భేదం కల్పించి ఉపమానోపమేయ భావం పెట్టారు అని చెప్పాను అనుకోండి అప్పుడేమవుతుందో తెలుసునండి ఆ ఉపమానోపమేయ భావం తప్పు ఎందుకంటే లోపలున్న ఆకాశం పిసరంత ఆకాశం అది ఆకాశమేను కదా నువ్వని ఇది ఆకాశం ఆకాశమే అంటే అది పిసరంత ఆకాశం బయటన్న ఆకాశం మహాకాశం అప్పుడు ఈ లోపలున్న పిసరంత ఆకాశానికి బయటన్న మహాకాశం ఆకాశంతో ఉపమాన ఉపమేయ భావం కుదరనే కుదరదు కుదరనే కుదరదు పైగా ఎస్మిన్ దావా పృథివీ సమాహితే దేని ఎందైతే ముల్లోకములు విశాలంగా ఇవిడి ఉన్నాయో అనే మాట అసలే కుదరదు అది ఎప్పుడు కుదురుతుందో తెలుసునండి లోపల ఉన్న ఈ పెసరంత ఆకాశం అది ఆకాశం కాదు ఇట్ ఈజ్ సంథింగ్ స్పెషల్ అప్పుడేమైనా కుదరాలి తప్ప లోపల ఉన్న ఆకాశం ఆకాశమే అది పెసరంత పెసరంతే అన్నప్పుడు ఈ ముల్లోకాలు దాని ఎందు ఉండడం అనే మాట కానీ భూతాకాశం ఎంతటిదో ఇది అంతటిది అనే రెండు మాటలు కూడా అసందర్భములు అవుతాయి అసందర్భము అంటే ఒళ్ళు మరచిన స్థితిలో మాట్లాడిన పిచ్చి మాటలు ఉంటాయి కాబట్టి లోపలిది భూతాకాశం కాదాల భూతాకాశం క్వశ్చనే ఇట్ ఈజ్ సంథింగ్ విచ్ ఈజ్ నాట్ స్మాల్ లైక్ పుండరీక విచ్ కంటైన్స్ త్రీ లోకాస్ అండ్ ఇట్ ఈస్ సంథింగ్ అప్పుడు మీకు కుదురుతుంది అంటే అంతే తప్ప ఆకాశమే రెండు ముక్కలు చేసి దీంతో దాన్ని పోల్చామంటే ఒక ఇది మఠాకాశం అది మహాకాశం మహాకాశంలో భూలోకం స్వర్గలోకం నక్షత్రాలు ఉన్నాయి మఠాకాశంలో కూడా ఉన్నాయా అలా ఎలా కుదురుతుంది కాబట్టి ఆ రకమైన కల్పన సరికాదు అయితే ఇంక ఇప్పుడు ఏమంటారు భూతాకాశం కాదన్నారు మళ్ళీ పూర్వపక్షి భూతాకాశం అయితే కాదండి మీరేమంటారు పరమేశ్వరుడు అంట పరమేశ్వరుణ్ణి మాత్రం ఇప్పుడు రివర్స్ డైరెక్షన్లో వస్తాడు పరమేశ్వరుణ్ణి మాత్రం మహాకాశంతో మీరు ఎలా పోల్చగలరు మహాకాశం ఎంతో లోపల ఉన్న పరమేశ్వరుడు అంత అని కదా చెప్పడం ధారాకాశం ఇప్పుడు భూతాకాశం కాదండి పరమేశ్వరుడు కాబట్టి దహరా ఆకాశ అంటే అర్థమేంటి పరమేశ్వరుడు ఇప్పుడు ఏమని తేలింది లోపల ఉన్న ఈ పరమేశ్వరుడు ఈ మహాకాశం ఎంతో అంత అని చెప్పినట్టయి అది తప్పే గుతు తప్పే అవుతుంది ఎందుకో తెలుసునండి పరమేశ్వరుడే అయితే మహాకాశం ఎంతో అంతగా ఉండడు మహాకాశం కంటే కూడా అతీతంగా ఉంటాడు అప్పుడు నీ మాట మాత్రం ఎలా కుదురుతుందాయా పోల్లే నా మాట ఎలాగూ చెల్లదు నీ మాట మనతో ఎలా చెల్లుతుంది అని రివర్స్ డైరెక్షన్లో పూర్వపక్షం నను పరమేశ్వర శాపియా ఇది బృహదార్ణ్యకం శతపథ బ్రాహ్మణంలో ఉపనిషద్భాగంలోది శతపథ పదో అధ్యాయం తదంటే రెండోది అవుతుంది బృహదారంకంలో రెండోది అవుతుంది ఎనిమిది ఎనిమిది రెండోది అవుతుంది బృహదారంకం శతపథం బ్రాహ్మణంలోదే కాబట్టి బృహదారంకంలోనే అలా ఇస్తారు శతపథ బ్రాహ్మణం అని ఇస్తారు అలా అవుతుంది ఒకసారి వెరిఫై చేయాలి ఒకసారి వెరిఫై చేయాలి అలా అవుతుందేమో అనుకుంటున్నాను నేను లేకపోతే కూడా ఆరణ్యకంలోకి వచ్చేస్తుంది పదంటే ఆరణ్యకంలోకి వచ్చేస్తుంది అనుకుంటున్నాను అయినా శతపథ బ్రాహ్మణం చాలా పెద్దది వంద బ్రాహ్మణాలు ఉంటాయి సో చూడాలి ఇది శ్రుత్యంతరాత్ నైవాకాశ పరిమాణత్వం ఉపపద్యతే శంకరులంతటి అంతటి బుద్ధిశాలి ఈ ప్రపంచంలో ఎవరు పుట్టలేదని అంటారు చాలా వాస్తవం అలా చదువుతూ ఉంటే అక్కడక్కడ ఆ బా ఎంత బాగా చెప్పారు రా అనిపిస్తూ ఉంటుంది సో సరేనయ్యా భూతాకాశం అంత అని చెప్పిన కారణంగా దహదాకాశం అంటే భూతాకాశం కాదు కరెక్టే దా భూతాకాశం కాకపోతే ఏమిటవుతుంది అది పరమా పరమేశ్వరుడు అవుతుంది అది కుదరదు ఎందుకంటే పరమేశ్వరుడు ధారాకా మహాకాశం ఎంతో అంత ఉన్నాడనే మాట కుదరదు మహాకాశం ఎంతో దానికంటే పెద్దవాడు జాయానాకాశాత్ కానీ నాకెందుకున్నా ఈ మంత్రం వచ్చిన మంత్రంలా కనిపిస్తుంది జ్యాయానాకాశాత్ జ్యాయానంతరిక్షాత్ జ్యాయా దివ జ్యాయాయా నేతేభ్య సర్వేభ్యో లోకేభ్యని బహుశా చాంద్రోగ్యంలో వచ్చింది మొత్తానికి ఎక్కడైతేనేమి అది ఇదంత అన్నప్పుడు ఆకాశము కొట్టిపారేయాల్సి వస్తుంది నీ పరమేశ్వరుడికి కూడా కొట్టేయాల్సి ఉంది ఆకాశాన్ని ఎందుకు కొట్టేశాం అది ఎంతో ఎంత అది ఎంత అవదు ఇది మరీ చిన్నదిగా ఉందిగా అంటే కోసం కొట్టేశావు పరమేశ్వరుణ్ణి కొట్టేయాల్సి ఉంటుంది ఎందుకంటే పరమేశ్వరుడు మరీ పెద్దవాడు అని కోరుపక్షం నైస దోష నువ్వు చెప్పి దోషం నిలబడదు ఎందుకంటే పుండరీకవేష్టన ప్రాప్త హరత్వ నివృత్తి పరత్వాత్ వాక్య నావత్వ ప్రతిపాదన పరత్వం వాక్యం మీమాంస అంటారు ఆ వాక్యం యొక్క తాత్పర్యమేమిటి దాని మెసేజ్ ఏమిటి వాక్యం ఎలా ఉన్నది ఈ దహరాకాశము ఈ మహాకాశమెంతో అంత అని వాక్యం ఆ వాక్యం యొక్క మెసేజ్ ఏమిటంటే ఈ దహరాకాశాన్ని కొలిచి అది కరెక్ట్గా అంతే ఉందని కొలతల లెక్క కాదు ఇది ఇక్కడ మెసేజ్ ఏమిటంటే దహరాకాశం అనుకో అనగానే అందులో పుండరీకంలో ఉన్న దహరాకాశం అనగానే ఆ పుండరీకము చేత చుట్టూ ఉంటుంది వేష్టనము ఆ దహరాకాశం చుట్టూ పుండరీ పుండరీకం లోపల ఉందంటే అర్థం ఏంటండి చుట్టూ పుండరీకం ఉంటుంది పుండరీకము చేత చుట్టూ ఉన్న ఆ దహరాకాశము పొండరీకం ఎంత సైజు ఉందో అంత సైజే ఉంటుంది అని నీవు భ్రమపడే అవకాశము కలదు ద్వైతులందరూ అంతే ద్వైతులు ఏమంటారంటే ఆ జీవుడి యొక్క సైజ్ ఎంతని పెద్ద చర్చ ఉంది ద్వీవుడు సైజ్ ఎంతంటే ఒకళ్ళన్నారు మధ్యమ పరిమాణము అంటే మనిషి ఫైవ్ ఫైవ్ అండ్ హాఫ్ ఫీట్ అనుకోండి అప్పుడు జీవుడు సైజు ఫైవ్ అండ్ హాఫ్ ఫీట్ ఉంటుంది మనిషి సిక్స్ అండ్ హాఫ్ ఫుటరనుకోండి కొంతమంది సిక్స్ అండ్ హాఫ్ ఉంటారు ఈ బ్యాస్కెట్బాల్ ప్లేయర్స్ వాళ్ళు సిక్స్ అండ్ హాఫ్ ఉంటారు వాడు సిక్స్ అండ్ హాఫ్ వాడు ఉన్నాడు అనుకోండి ఆ జీవుడు ఎంత అనమాట వాడు కూడా సిక్స్ అండ్ హాఫ్ సో ఏనుగులో జీవుడు ఎంత ఉంటాడు ఏనుగంత ఉంటాడు దోమలో జీవుడు ఎంత ఉంటాడు దోమంత ఉంటాడు అని ఒక సిద్ధాంతం దీనికి అబ్జెక్షన్ ఏమిటంటే పునర్జన్మ ఎలా కుదురుతుంది ఇప్పుడు ఏనుగు జీవుడు చచ్చిపోయాడు అనుకోండి వాడు ఇప్పుడు దోమజీవుడు అవ్వాలి దోమ జీవుడు అవ్వాలి ఏనుగు జీవుడు దోమ వాడు ఏనుగు అంత ఉంటాడు కదా ఏనుగు అంత ఉన్నవాడు దోమ ఎలా అవుతాడు అవ్వలేకపోతాడు దోమజీవుడు ఏనుగవ్వాలి పోనీ దోమకి పుణ్యం ఏదో వచ్చి మనిషి అవ్వాలి ఎలా అవుతుందో అవ్వలేదు అని ఇలాంటి సమస్యలు వస్తాయి తర్వాత ఇంకోటి వీడు పుట్టినప్పుడు ఎంత ఉన్నాడో పదేళ్ల తర్వాత ఇంకో వీడు పెరుగుతూ ఉంటాడు సంకోచం వ్యాకోచం ఉంటాయి ఈ జీవుడికి మామూలుగా ఐరన్ వాటికి సంకోచం వ్యాకోచాలు ఉంటాయి చూసారా అలాగే జీవుడికి కూడా ఉంటాయి అని ఇలాగంటే ఎవరో సమస్యలు ఉన్నాయి ఇది జైన సిద్ధాంతం అది మధ్యమ పరిమాణము అన్నది జిన జన సిద్ధాంతం జిన అంటే ఆ జైనుల యొక్క తర్వాత అనుపరిమాణము అంటే ఆ పుండరీకంలో కూర్చుంటాడు లోపల విశాలంగానే కూర్చుంటాడు ఎందుకని చాలా పిసరంతో ఉంటాడు ఆరాగ్రమంత ఉంటాడు ఆరాగ్రం అని చెప్పాను కదా మీకు ఆ దబ్బనము కోణంతో ఉంటాడు పుండరీకం లోపల విశాలంగా కూర్చుంటాడు ఏమి సమస్య కాదు అంతే వాడి సైజ్ అంతే అని రామానుజ సిద్ధాంతం రామానుజ సిద్ధాంతం అంటే అర్థం బోధాయుము సిద్ధాంతం బోధాయుముడు ఆపస్తంభుడు వాళ్ళ సిద్ధాంతం రామానుజులు కొత్తగా పట్టుకొచ్చింది అన్నాడు ఇది ఇది మినహాయించ అది ఆయన ఇప్పుడు శంకరులు భాష్యాలు చెప్పారు శంకరులేమో అద్వైతాన్ని బోధించారు ఆయన ముప్పై రెండేళ్ళు అద్వైతాన్ని బోధించి ఆయన దేహాన్ని త్యాగం చేసేసారు ఆ తర్వాత ఆయన పేరు మీద వచ్చిన మఠాల్లో ఎన్నెన్ని వ్యవస్థలు పెట్టారు వీళ్ళు శంకర్ ఎక్కడైనా ఇలా పెట్టుకోవాలి ఇలా పెట్టకూడదని చెప్పాడా చెప్పలేదు ఆయన ఏమీ చెప్పలేదు బొట్టు గురించి ఆయన ఏం చెప్పలేదు ఎవరు పెట్టుకుంటూ ఉంటారు ఎవరు తోశించుట్లు పెట్టుకుంటారు ఇది అది కాస్మెటిక్ కావచ్చో లేకపోతే కొంత మతపరం ఆయన ఆయన చెప్పరు బొట్టు ఇలా పెట్టుకో పంచ అలా కట్టుకో అవి చెప్పరు ఆయన ఏం చెప్పింది అద్వేష్ట సర్వభూతానాం అలా అవి చెప్తారండి ఆచార్యులు ఆత్మగుణాలను చెప్తారు తప్ప బొటీలా కట్టుకో బనీని తొడుక్కోకు చొకా తొడుక్కోకు ఇవన్నీ చెప్తారా ఏమన్నా అర్థం ఉందో దానికి వీళ్ళు వ్యవస్థలు పెట్టుకున్నారు పెట్టుకుని వీళ్ళకి జ్ఞానంలో నిలబడ్డం చేతగాక ఉపాసనలు పెట్టుకున్నారు ద్వైత బుద్ధి గట్టిగా బలపడిపోయి అన్యోసావన్యోహమ స్మితే నవ వేద యథా పశువు అనే ద్వైత బుద్ధి బాగా జిడ్డు పట్టినట్టు పట్టేసి శంకరాచార్యులు అద్వైతాన్ని చిలక పలుకులు పలుకినట్లుగా పలుకుతో వీళ్ళు ఉపాసనలు పెట్టుకున్నారు ఉపాసనలు పెట్టుకున్న ఆ ఉపాసనా పరం పరంలో కొంత తంత్రం కూడా వచ్చింది ఆ తంత్రం పట్టుకున్నారు వీళ్ళు రామానుజాచార్యులు వాళ్ళు ఇంకో రకం తంత్రం పట్టుకుంటే వీళ్ళు మరో రకం తంత్రం పట్టుకున్నారు మొత్తానికి తంత్రం వాళ్ళకి తంత్రం వాళ్ళకి విరోధం అద్వైతానికి విరోధం ఎప్పుడూ ఈ తంత్రానికి ఆ తంత్రంతో విరోధం ఈ తంత్రంలోనే ఒకడికి మరొకటితో విరోధం వితిందట్ తంత్ర శంకరుడికి దీనికి సంబంధం ఏమి మీకు శంకరుని యొక్క తత్వం తెలియాలంటే మీరు ఈ పీఠాల నుంచి బయటకు తెలుస్తుంది అక్కడ కూర్చుంటే తెలియదు రమణ భగవాన్ గురించి తెలియాలంటే మీకు తిరువన్నామలే వెళ్ళి ఆశ్రమంలోనూనో దేవాలయంలో కూర్చుంటే మీకేం తెలుస్తుందండి అక్కడ అక్కడ రోజు అభిషేకం ఉంటుంది భోజనం పెడతారు రమణతత్వం తెలియాలంటే మీరు మరొకటి చోటలు పోయి పట్టుకోవాలి ఎవరైనా అలాగే రామకృష్ణ ఉపనిషత్తు రామకృష్ణ పదమహంస చెప్పిన బోధలు మీకు తెలియాలంటే మిషన్లో వెళ్ళి కూర్చుంటే మీకేం తెలుస్తాయి రామకృష్ణ వివేకానంద వాళ్ళు మిషన్ పరిధులకు చెందిన వాళ్ళు కాదు వాళ్ళు జగత్తుకు చెందిన వాళ్ళు జగద్గురువులు మీరు మిషంలో కూర్చుంటారంటే మీకేం తెలుస్తుంది విషయంలో కూర్చుంటే మీరు కీర్తనలు వాడుకుంటూ కూర్చోవాలి కీర్తనలో ఏముందో పట్టించుకోకుండా కీర్తనలు వాడుకుంటూ కూర్చోవాల్సి ఉంటుంది అది కూడా పైగా పొందండి నేను అదే మాట వర్శగా అన్నాను యు గివ్ దిస్ లైసెన్స్ టు మీ సో పుండరీక వేష్టన ప్రాప్త దహరత్వ నివృత్తి ఆ వాక్యానికి తాత్పర్యం దహరాకాశము అనగానే ఏమబ్బా ఇంత చిన్న ఆకాశం ఉంటున్నారే అని వీడు అనుకుంటే రే ఆ చిన్నదనము నీ బుద్ధి ముందు పెట్టుకోకు చిన్నదనము ఆ పొండరీకాన్ని పెట్టొచ్చింది ఇది ఘటాకాశమే మహాకాశము అన్నట్టు ఘటాకాశము అనగానే ఆ ఘటం వీడి బుద్ధిలో ఉంటుంది ఘటం యొక్క వాల్యూమే ఆకాశం యొక్క వాల్యూముని వీడు అనుకుంటాడు దాన్ని నివృత్తి చేయాలి ఆచార్యుడు దాన్ని పోగొట్టాలి అందుకోసం ఆ ఘట పరిచ్ఛేదాన్ని తీసేయని చెప్పాలి అలాగే ఇక్కడ పుండరీక పరిచ్ఛేదం తీసేయి ఎలా తీసేయడం తీసేయమని చెప్పే పద్ధతి ఇలాగా ఈ పొండరీకం లోపల ఉండే ఆకాశం ఎంతటిది అంటే ఈ మహాకాశం ఎంతటిదో అంతటిది అని అక్కడతో ఆకుండా ముల్లోకాలు విశాలంగా ఇమిడే గొప్పది అంటే అర్థం ఇది భూతాకాశం అని కాదు దాని అర్థం ఏదో తెలిసిన ఇది నువ్వు అనుకుంటున్నంత చిన్నది కాదు కాబట్టి దాని ఎందు దహరత్వాన్ని త్రోసిపుచ్చుటయే ఆ వాక్యమునకు తాత్పర్యము ఉభయప్రతిపాదనేహి వాక్యం భిద్యేత ఇది కొంచెం టెక్నికల్ వాక్యభేదము అని ఒక దోషం ఉన్నది వాక్యభేద దోషము ఏమిటంటే ఒక వాక్యం నుండి రెండు కంక్లూషన్స్ రాకూడదు వా ఒకే వాక్యం నుంచి రెండు కంక్లూషన్స్ వస్తే వాక్యభేదం వచ్చేస్తుంది ఈ వాక్యభేదం ఎటువంటిదంటే ఎంత తప్పు అంటే అది మంత్రం సరిగ్గా చెప్పకుండా హోమం చేస్తే ఎంత తప్పు అంత తప్పు లేకపోతే నైవేద్యం పెట్టడం మర్చిపోయి నీరాజనం ఇస్తే ఎంత తప్పు అంత తప్పు అంటే చేయకూడదు తప్పు అగతిక అయితేనే వాక్యభేదాన్ని ఒప్పుకుంటారు లేకపోతే వాక్యభేదాన్ని స్వీకరించరు సో ఒక వాక్యం నుంచి రెండు కంక్లూషన్స్ రాకూడదు ఈ ప్రిన్సిపుల్ ఈ జూరిస్ప్రూడెన్స్లో ఉంది నిజానికి ఈ మధ్యనే ఓ ప్రసంగానుప్రసంగంగా చెప్తున్న అంజసా భావించకుడు ఈ మధ్యనే రిటైర్ అయిన మన సుప్రీంకోర్టు జడ్జి గారు మార్కండేయ కర్జు విన్నారా పేరు ఆయన సుప్రీంకోర్టు జడ్జిగా రిటైర్ అయ్యారు అయన రిటైర్ అయ్యే టైంలో సభతో పెడతారు ఆ సభలో ఆయన ఏమన్నారంటే మన జూరిస్ట్ స్టూడెంట్స్ ఈ జూరిస్ట్ జడ్జెస్ ఫాలో అయ్యే ప్రిన్సిపుల్స్ ఏమైతే ఉన్నాయో వాటికి మ్యాక్సివల్ మ్యాక్సివెల్ ప్రిన్సిపుల్స్ అని అంటారు మ్యాక్సివెల్ అనే జ్యూరిస్ట్ బ్రిటిష్ జ్యూరిస్ట్ ఎస్టాబ్లిష్ చేసిన ప్రిన్సిపుల్స్ అవి వాటి మీద బేస జడ్జిమెంట్లు అవి ఇస్తూ ఉంటారు ఈ మ్యాక్సివెల్ ప్రిన్సిపుల్స్ చాలా గొప్పవి మనం ఫాలో అవుతున్నాము కానీ మీమాంసా ప్రిన్సిపుల్స్ ఉన్నాయి అవి దే ఆర్ ఈక్వల్లీ గ్రేట్ ఈ మ్యాక్సివల్ ప్రిన్సిపుల్స్కి అవి ప్యారలల్గా ఉంటాయి కొన్ని సందర్భాలలో మ్యాక్సివల్ ప్రిన్సిపుల్స్ కంటే ఒక అడుగు ముందు వేసి ఉంటాయి అని చెప్పారు వెంటనే శాస్త్ర యూనివర్సిటీ అని ఉంది తంజావూర్లో ఆ శాస్త్ర యూనివర్సిటీలో ఇన్స్టిట్యూట్ ఆఫ్ హిందూ హెరిటేజ్ ఒకటి పెట్టవలసింది అని పూజ స్వామిజీ వాళ్ళని కోరారు కోరితే వాళ్ళు అన్నారు ఇప్పుడు అంత ఇమీడియట్గా ఇన్స్టిట్యూట్ ఆఫ్ హిందూ హెరిటేజ్ని మేము పెట్టలేము డిపార్ట్మెంట్ ఆఫ్ ఓరియంటల్ స్టడీస్ అండ్ రీసెర్చ్ అని డిపార్ట్మెంట్ పెడతాము అంత మటుక్కు పెట్టగలము అని వాళ్ళు అన్నారు అయితే పెట్టండి భవిష్యత్తులో ఎప్పటికైనా ఆ డిపార్ట్మెంట్ బాగా ఫంక్షన్ చేసినట్లయితే దాన్ని ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓరియంటల్ స్టడీస్ అండ్ రీసెర్చ్ కింద దాన్ని అప్గ్రేడ్ చేసుకోవచ్చు ఇందులో సంథింగ్ ఈస్ బిగినింగ్ అని ఆయన అలా చెప్పారు ఆయన అప్పుడు వాళ్ళు పెట్టారది ఈ ఖర్జు గారి కామెంట్తో చూసి ఎవళ్ళు మరి వాళ్ళకే తోచిందో ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓరియంటల్ స్టడీస్ వాళ్ళకే తోచిందో లేదా పూజ స్వామీజీ చదివి వాళ్ళకి గైడెన్స్ ఇచ్చారో నాకు తెలీదు బహుశా స్వామీజీ చదివి వాళ్ళకు మెసేజ్ ఇచ్చి నేను అనుకుంటున్నాను వాళ్ళకి ఏమిటంటే వాళ్ళు ఇప్పుడు ఏం చేస్తున్నారంటే కాన్ఫరెన్స్ ఒకటి నిర్వహిస్తున్నారు కాన్ఫరెన్స్ పెడితే పది మంది పండితులు వస్తారు ఆ విధంగా ఇన్స్టిట్యూట్ పెరుగుతుంది A conference event is Principles of Nimansa Applied in Law and Vedanta, that is a conference.